అతడే గతి అని అంటే నన్నిటామాన్యుడు ఇతరాలు మానగానే ఈతనికే సెలవు శ్రీరమునుని ఇత్య సేవకులకు దొల్లే వేరులేని కర్మములు వెట్టిమాన్యము ఆ రీతినితని భక్తులైన చనవరులకు ఆరితేరి పుణ్యపాపాలడ్డపాటులేదు తక్కక ఇతని ముద్ర ధరించిన దాసులకు చొక్కుల భవబంధాల సుంక మాన్యము లెక్కించనితనికైన లెంకలకు ఒడుకలకు ఒక్కటవిధ నిషేధాలూహింపలేవు సరుస శ్రీవెంకటేశు శరణాగతులకు పరగమాయలదొడ్డి బందెమాన్యము పరమమైన ఇతని పల్లెము కూటివారికి ధరలోనేమిటి వంక తప్పులేవు